జాగ్రత్త స్వప్న సుక్తికోక్షేమానకి హోయూలయుత హి హరి శ్రీ శ్రీ శ్రీ పండిత్ పీతాంబర్జీ వారి యొక్క వృత్తి రత్నావళి అనేటువంటి వేదాంత సద్గ్రంథాన్ని యథామతిగా రెండు వందల మూడవ అంకం వరకు తెలుసుకున్నాము అన్యోన్యాధ్యాస చెప్తూ ఆత్మకు అనాత్మ అనాత్మకు ఆత్మ ఆధారమవుతుంది ఆధారానికి అధిష్టానం అంటాము అయితే ఈ ఆధారత్వము పరమార్థముగా ఉండని వ్యవహారికముగా ఉండని ఇందులో ఆగ్రహం చేయకూడదు యద్యపి అంటాడు ఇక్కడ యజ్ఞపి అంటే మధ్యస్థి ఒక శంక చేస్తున్నాడు ఎందుకంటే యద్యి తథాపి ఇవి నిత్య సంబంధం విలువై ఉంటాయి ఎత్తదోహో నిత్య సంబంధ కింద అట్లయినను అంటే తథాపి అని చెప్పినట్లయింది అక్కడ అందుకని ఇక్కడ యద్యపి తప్పకుండా ఉండాలి మధ్యస్థి శంక చేస్తున్నాడు ఆత్మకు అధిష్టానము అనాత్మ అని చెప్పటగలను ఆత్మకు ఆరోపితత్వం సంభవించటం వలన అది కల్పితమే యవును అనాత్మ ఆత్మకు అధిష్టానం అవుతుంది అన్యోన్యాధ్యాస ఆత్మయందు అనాత్మ అధ్యాస చెప్పినప్పుడు ఆత్మ అధిష్ఠానం అవుతుంది మరియు అనాత్మయందు ఆత్మ యొక్క అధ్యాస చెప్పినప్పుడు అనాత్మ అధిష్ఠానం అలాంటప్పుడు అనాత్మ ఎప్పుడైతే ఆత్మకు అధిష్టానం అవుతుందో నివృత్తి అయిన తర్వాత అధ్యస్థ వస్తువు కూడా నివృత్తి అవుతుంది అట్లా అనాత్మయందు ఆత్మ యొక్క అధ్యాస అని మీరు చెప్తున్నారు కాబట్టి అక్కడ అనాత్మ అధిష్ఠానం అయింది నివృత్తి అయిన తర్వాత ఆ ఆత్మ కూడా నివృత్తి కావాలి ఎందుకు అధ్యస్థ వస్తువు కల్పితం ఉంటుంది కదా ఆరోపితత్వం చెప్పినట్లయితే మరి ఆత్మ కూడా కల్పితమే అని చెప్పవలసి వస్తుంది ఏ విధంగా ఆత్మయందు అనాత్మను అధ్యాసం చెప్పి అది కల్పితం అని అంటున్నారు అట్లే అనాత్మయంలో ఆత్మ యొక్క అధ్యాస కూడా చెప్తున్నారు కదా అలాంటప్పుడు ఆత్మ కూడా కల్పితమే కావలసింది అని ఈ విధంగా శంక చేయబడింది దానికి సమాధానం రెండు అంకం అట్లైనను అంటే తథాపి భాష్యకారులు శారీరక శాస్త్రంభమందు ఆత్మానాత్మల యొక్క అన్యోన్యధ్యాసను నిరూపించి ఉన్నారు శ్రీ జగద్గురు శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రాలకు భాస్యం రాయడానికి పూర్వము సర్వదు నివృత్తి పరమానంద ప్రాప్తి అనేటువంటి మోక్షం కోసము జ్ఞానం కావాలి ఎందుకంటే స అన్వేస్తవ్య తద్ జిజ్ఞాసస్వ అని ఏ విధంగా మనకు ఉపనిషత్తులు చెప్తుండడం ద్వారా ఆత్మైకత్వ విజ్ఞానమే మోక్షానికి సా సాక్షాత్ సాధనము అని చెప్పినందువలన మరి జ్ఞానం చేత మోక్షము సర్వదు నివృత్తి సర్వ అనర్థ అత్యంత నివృత్తి అన్నప్పుడు ఆ సర్వ అనర్థము జ్ఞానం చేత నివృత్తి అవుతకు యోగ్యం అని చెప్పినట్లయితే అది మిథ్య అని సిద్ధి చేయవలసి ఉంటుంది ఈ అనర్థము దేహాదిక ప్రపంచం కూడా ఇది అనర్థము ఇది మిథ్య అని సిద్ధి చేయకుండా జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అని కూడా అందుకని అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మీరు ఏదైతే శాస్త్రాన్ని ప్రారంభం చేస్తున్నారో ఇది జగత్ మిథ్యాత్వ శుద్ధి వినా సంభవించదు అని ఈ విధంగా పూర్వపక్ష శంక చేస్తే ఈ సకల దుఃఖ ఏదైతే ఉండదో అంటే దేహాలిక ప్రపంచం సర్వ అనర్థం ఏదైతే ఉన్నదో ఇది మిథ్యాధ్యాస ఇది కల్పితమని శుద్ధి చేయడానికి ప్రప్రథమమున ఆచార్యులు ఉపద్ఘాత భాష్యం రాశారు దానికి అధ్యాస భాష్యం అని కూడా అంటారు అక్కడ చెప్పాడు శంకరాచార్యుల వారు తథాపి అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకతాము అన్యోన్య ధర్మాచ అధ్యస ఇతరేతర అవివేకైన అత్యంత వివిత్త సత్యానృత్య మిథునీకృత్య అహమిదం మమేధమితి నైసర్గి లోకగ్రహ అని ఆచార్యులు అక్కడ చెప్పాడు అంటే అన్యోన్యస్మిన్ అంటే అన్యమునందు అన్యం యొక్క అధ్యాస అవుతుంది అన్నాడు పూర్వపక్షేమన్నాడక్కడ తమ ప్రకాశవది విరుద్ధ స్వభావయోహో విషయ విషయనోహో అక్కడ చికటి వెలుగుల వలె ఆత్మకు అనాత్మకు వైరుధ్యం ఉన్నందున ఎందుకో ఆత్మ సత్తు చిత్తూ ఆనందరూపముంటే అనాత్మ అసత్తు జడము దుఃఖరూపం ఉన్నది ఈ రెండిట్లో సాదృశ్యమే లేదు అధ్యాస కావాలంటే సాదృశ్యం ఉండాలి కదా రంజు ఉన్నది అది మిలకలు మిలకలుగా త్రీ వలయాకారంగా ఉంది పాము కూడా మెళకలు మెలకలు ఉంటుంది అది కూడా చుట్టుకొని వలయాకారంగా ఉంటుంది అలా సాదృశ్యం ఉన్నది కాబట్టి తాడు ఎందు పాము భ్రాంతి అవటకు సంభవం ఉంది అట్లే శుక్తి ఎందు చాకచక్య స్వభావం ఉన్నది అట్లా వెండిలో కూడా చాకచక్య స్వభావం ఉన్నది కాబట్టి సాదృశ్యం ఉన్నందున శుక్తి ఎందు వెండి యొక్క భ్రాంతి అవడానికి సంభవం ఉంది కానీ ఆత్మకు అనాత్మకు ఏం సాదృశ్యం ఉన్నది అందుకని విస్మత్ అస్మద్ ప్రత్యోహో విషయ విషయోహతమ ప్రకాశ విరుద్ధ స్వభావ యోహో అత్యంత వివిక్తయోహో అని చెప్తూ ఇక రెండింటి అందు ఒకదాని ఎందు ఒకటి పరస్పర అధ్యాస అగుటకు లేదు అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు ఆచరణ సమాధానం చెప్తాడు అయినా వండదు ఉంది వాస్తవంగా ఆత్మకు అనాత్మకు ఏమి సాదృశ్యం లేదు పరస్పర విరోధములు ఉన్నవి అధ్యాస అయితే అసలు ఆస్కారమే లేదు అయినా ఏం చేయమంటావు లోకానుభవం ఉన్నది తథాపి అయినా కూడా ఏం చేయాలి మరి అన్నట్టు బరాబరే ఉన్నది కానీ లోకానుభవం ఎట్లా ఉన్నది నేను జీవుణ్ణి నేను కర్తను నేను భోక్తను నేను నేను దుఃఖిని నేను బ్రాహ్మణుణ్ణి మనుష్యుణ్ణి ఇత్యాది భ్రాంతి వ్యవహారం అవుతుందా లేదా మరి దీనికి చెప్పు చైతన్యం ఈ ధర్మాలు ఏవీ లేవు అనే అయినా కూడా లోకంలో వ్యవహారం అవుతుంది మరి దీనికి ఏమంటావు చెప్పు ఒప్పుకుంటావా లేదా ఇది అధ్యాసాన్ని స్వీకరించాలో లేదా అందుకని అవుతుంది లోకా అనుభవం లోక వ్యవహార అన్నాడు లోకా అనుభవం ఉన్నది లోకానుభవాన్ని అపలాపం చేయడానికి రాదు కదా అందువల్ల ఊరు చెప్పినట్టు అధ్యాస కావడానికి వీలు అయినా కానీ అధ్యాస అవుతుంది ఆత్మయంలో అనాత్మది అనాత్మయంలో ఆత్మ యొక్క ఆరోపణ చేసి పరస్పర అధ్యాస అన్యోన్య అధ్యాస జరుగుతుంది అని ఈ విధంగా శంకరుల వారు అధ్యాస భాషలో నిరూపించి ఉన్నారు శారీరక శాస్త్రంభమందు ఆత్మానాత్మల యొక్క అన్యాన్ని నిరూపించున్నారు కావున అనాత్మయందు ఆత్మ యొక్క అధ్యాస నిషేధం సంభవించదు అనాత్మయందు ఆత్మ అధ్యాస ఎట్లవుతుంది ఒకవేళ ఆత్మ అధ్యాస చెప్పినట్లయితే ఆత్మ కూడా కల్పితమైపోతుంది కదా అని ఏదైతే శంక చేసావో ఆ శంక చేయడానికి ఆస్కారం లేదు అధ్యాస యొక్క నిషేధం చేయడానికి సంభవించదు అనాత్మయందు కూడా ఆత్మ అధ్యాస అనాత్మ యొక్క అసత్తు జడము అనేటువంటి ధర్మాలను ఆత్మ యొక్క సత్తు చిత్తు ఆచ్ఛాదనం చేసి ఈ జగత్త సత్యము జగత్తు భాషిస్తుంది ప్రతీతి అవుతుంది బుద్ధ్యాదులు అని ఈ విధంగా అధ్యాస అవుతుంది అందుకని ఇక్కడ అనాత్మయందు ఆత్మ యొక్క అధ్యాస కాదు అని నిషేధం చేయడానికి సంభవించదు అనగా అనాత్మయందు ఆత్మ అధ్యాసం సంభవించును పరస్పర అధ్యాసను అన్యోన్య అధ్యాస అందరు పరస్పరం అంటే అన్యమునందు అన్యం యొక్క అధ్యాస ఆత్మయందు అనాత్మ అధ్యాస ఎందుకు ఆత్మయందు అనాత్మ అనేది ఎప్పుడు లేని లేదు కదా అత్యంత భావం ఉన్నది పూర్వం మనం అధ్యాస లక్షణం చెప్పేటప్పుడు చెప్పుకున్నాం కదా దేనియందు ఏది అత్యంత భావమై ఉంటుందో దానిది దానియందు ప్రతీతి ఒకట అవభాషం ఒకట అధ్యాస రజ్జునందు సర్పము అత్యంత భావం ఉన్నది లేనే లేదు అయినా నందు సర్పం యొక్క అవభాస అవుతుంది ఇది అధ్యాస కాబట్టి ఈ అధ్యాస ఏదైతే ఉందో అన్యం నందు అన్యం యొక్క అధ్యాస అంటే ఆత్మయందు అనాత్మ ఎందుకు అనాత్మ ఆత్మయందు ఎప్పుడు కూడా లేనేలేదు అయినా కానీ కనపడుతుంది మరి అనాత్మయందు ఆత్మ యొక్క సత్యము చిత్వము అనేటి ఎపుడు లేదు ఎందుకు అనాత్మ అది స్వయంగా జడమున్నది అసద్వం ఉన్నది దానిలో సత్తు చిత్తు లేదు అయినా గాని ఆత్మ యొక్క సత్తు చిత్తు అనాత్మయందు ఆరోపింపబడి జగత్త సన్నది విద్యార్థులు జ్ఞాన రూపమున్నవి అని అధ్యాస అవుతుంది కావున అనాత్మయందు ఆత్మ అంగీకరించి గురువొక్త శంకకు సమాధానం చెప్పవలసి ఉన్నది కాబట్టి ఆత్మయందు అనాత్మది అనాత్మయందు ఆత్మ పరస్పరం ఒకదాని ఎందు ఒకదాని యొక్క అధ్యాస అవుతుంది శంకరుల వారు కూడా చెప్పారు నిరూపించారు కూడా ఈ విధంగా అనాత్మయందు ఆత్మ అధ్యాసను స్వీకరించి మరి ఆ ఆత్మ ఒకవేళ అనాత్మయందు అధ్యస్తం అంటే మరి ఆ ఆత్మ కల్పితం చెప్పవలసి వస్తుంది కదా అని అంటే దానికి కూడా సమాధానం చెప్తాము అని ఇప్పుడు ఆ సమాధానాన్ని చెప్పడానికి ఉపక్రమిస్తున్నాడు గ్రంథకర్త ఆ సమాధాన విధియోగును అనాత్మ ఆత్మ యొక్క అధ్యాస చెప్తే ఆత్మ కల్పితమైపోతుంది కదా అంటే దానికి సమాధానం ఈ విధంగా ఉంది ఇప్పుడు అధ్యాస యొక్క ప్రకారాలు మార్చి చెప్తూ ఉన్నాడు అంతే కేవల సంబంధ అధ్యాస సంబంధ సైత సంబంధీయ ధ్యాస కేవల ధర్మ అధ్యాస ధర్మ సైత ధర్మీయ ధ్యాస అన్యోన్యధ్యాస అన్నితర అధ్యాస అని విధంగా ఆరు రకాలుగా చూసాం ఇక్కడ మార్చి చెప్తున్నాడు అధ్యాసము రెండు విధములు ప్రకారాంతరం చేత అధ్యాస రెండు ప్రకారాలు ఉంటుంది ఒకటి స్వరూపాధ్యాసము రెండవది సంసర్గాధ్యాసము అని స్వరూపాధ్యాస సంసర్గాధ్యాస ఉంటుంది చెప్తున్నాడు ఏ పదార్థం యొక్క స్వరూపము అనిర్వచనీయము అది స్వరూపాధ్యాస వినబడును ఏ పదార్థము వస్తుత వాస్తవమైనటువంటి స్వరూపము లేనిదై ఉంటుందో మరియు స్వరూపము చేత అనిర్వచనీయముగా ఉత్పన్నమై కనపడుతుందో ఆ పదార్థంది స్వరూపాధ్యాస అని అనబడును ఇట్లా ఉదాహరణకు శుక్తి రజతం యొక్క స్వరూపాధ్యాస కలదు ముత్యపు చియందు రజతము అత్యంత భావం ఉన్నది చేత లేనే లేదది స్వరూపం చేత అది కాంతాకరము లేదా హట్టము అంటే వంశాలు వాణి షాపుయందు దుకాణం నందు ఉంటుంది అక్కడ స్వరూపం చేత సత్య రజతము ఉంటుంది కానీ శుక్తి ఉంటుందా రజతము స్వరూపము చేత లేనే లేదు అక్కడ కూడా లేదు అయినా కానీ అది స్వరూపము చేత అనిర్వచనీయంగా ఉత్పన్నమయ్యే శక్తి మనకు కనపడుతుంది అంటే పూర్వము అత్యంత అభావము స్వరూపము చేత లేని లేని పదార్థము మనకు స్వరూపము చేత అనిర్వచనీయంగా ఏది కనపడుతుందో దానిది స్వరూపాధ్యాస అని చెప్పాలి ఇది దృష్టాంతం చెప్పి దృష్టాంతంలో చెప్తున్నాడు ఆత్మయందు అహంకారాది అనాత్మల యొక్క స్వరూపాధ్యాస ఆత్మయందు అజ్ఞానం కానీ అజ్ఞానకార్యమైనటువంటి అహంకారము మరియు దేదులు కాని ప్రాణము ఇంద్రియాలు ఇత్యాదులన్నీ కూడా అత్యంత భావం ఉన్నాయి ఆత్మయందు లేనేలేవు అయినా గాని అవి స్వరూపం చేత అనిర్వచనీయంగా ఉత్పన్నమయ్యి ఆత్మయందు ప్రతీతి అహం మనుష అహం బ్రాహ్మణ అహం కర్త అహం భోక్త అహం దుఃఖీ అహం సుఖి అని ఈ వ్యవహారం దేన్ని పురస్కరించుకొని జరుగుతుంది దేహాదులను పురస్కరించుకునే కదా అహంకారాదులను పురస్కరించుకునే జరుగుతుంది కదా అందువల్ల ఈ అహంకారాదులు ఆత్మీయందు స్వరూపము చేత అనిర్వచనీయంగా వస్తున్నాయి కనపడుతున్నాయి వాస్తవంగా అత్యంత భావం ఉన్నాయి అయినా గాని కనపడుతున్నాయి ఇది అధ్యాస ఏం అధ్యాస స్వరూపాధ్యాస ఎందుకు పూర్వము ఏ వస్తువు యొక్క స్వరూపము లేనిదే అయి ఉండి అది అనిర్వచనీయంగా స్వరూపం గలదే ఉత్పన్నమే కనపడుట ఇది స్వరూపాధ్యాస అంటారు జ్ఞాపకం పెట్టుకోవాలి స్వరూపాధ్యాస ఎప్పుడు చెప్పాలి ఎట్లా చెప్పాలి మరి సంసర్గాధ్యాస ఎట్లా ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి పూర్వమే అప్రసిద్ధమైనటువంటి వస్తువు పూర్వము దేనికి స్వరూపమే లేదు అది అనిర్వచనీయ ఉత్పన్నమే కనపడితే అది స్వరూపాధ్యాస ఆ విధంగా ఉదాహరణ అయితే సుప్రహితము రజు సరపం విద్యార్థులు దృష్టాంతంలో ఆత్మయందు అహంకారాది అనాత్మల యొక్క అధ్యాస ఇది స్వరూపాధ్యాస అని చెప్తారు అట్లే ఏ పదార్థముల యొక్క స్వరూపము వ్యావహారికముగానైనాను పారమార్థికముగానైనా ప్రథమత సిద్ధించి ఉండ పిమ్మట అనిర్వచనీయ సంబంధము ఉత్పన్నమగునో అది సంసర్గాధ్యాస అనబడును చెప్పి ఇప్పుడు సంసార్గాధ్యాస గురించి చెప్తున్నాడు ఇది కూడా బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి సంసర్గాధ్యాస ఎట్లా ఉంటుంది అంటే వ్యవహారిక పదార్థం కావచ్చు పారమార్థిక పదార్థం కావచ్చు పూర్వము దానికి స్వరూపము ఉంది ప్రథమత అంటే అధ్యాస పూర్వమే ఆ వస్తువు సిద్ధమై ఉన్నది పూర్వసిద్ధ వస్తువే ఉంది స్వరూపము దానికి ఉంది ఏ విధంగా శుక్తి ఉంది శుక్తి అందు రైత భ్రాంతి అయింది అయితే శుక్తిలో ఉన్నటువంటి ఇదంతా ఏదైతే ఉండదో అది అధిష్టానం యొక్క సామాన్య అంశం ఆ శుక్తి అధ్యాస ఆగుటకు పూర్వమే ఉంది అక్కడ పూర్వమే స్వరూపం చేత సిద్ధమై ఉంది ఆ పూర్వసిద్ధమైనటువంటి వస్తువు యొక్క సంబంధము రజతముతో పాటు కలిసి ప్రతీత కేవలం రజతం అని ఈ విధంగా భ్రాంతి కలగడం లేదు కదా ఇదం రజతం మరి ఇదం పన ఆ ఇధమత్వం ఏదైతే ఉన్నదో అది రజతం నందు లేదు ఎందుకనంటే ఇదమస్తు సన్నికృష్ట ఏది ఇదం ప్రత్యయానికి విషయం ఉంటుందో అది ఎదురుగా ఉంటుంది కానీ రజతము ఎదురుగా ఉన్నదా వాస్తవంగా లేనేలేదు కదా మరి లేని దానికి అని ఎట్లా మనం ప్రయోగం చేస్తున్నాం శబ్దం ఇది అని ఎదురుగా లేనేలేదు లేని దానికి ఇది అని ఎట్లా శబ్ద ప్రయోగం చేస్తున్నాం ఆ ఇది అని ఏదైతే మనం శబ్ద ప్రయోగం చేస్తున్నాం ఇది వెండి ఇదం రజతం అని ఏదైతే మనం ఇది అని ఇదంత చెప్తున్నాము ఈ ఇదంత రజతం నందు లేదు ఎందుకు వాడు ఎదురుగా లేనే లేదు వస్తువు ఇది అని ఎట్లా చెప్తావు దానికి అయితే ఎదురుగా ఉన్నది ఎవరు శక్తి ఆ శుక్తిలో ఉన్నది ఇదంత ఆ ఇదంత మనకు కల్పితమైనటువంటి వెండితో కలిసి ప్రతీత అవుతుంది ఇదం రజతం వాస్తవంగా ఇవం ఇదంతా ఏదైతే ఉన్నదో అది శుక్తి అంది ఉన్నది ఎందుకు పురోవర్తి దేశంలో ఉంది సన్నికృష్ట దేశంలో ఉంది ఏది ఇదం శబ్దం చేత తెలియబడుతుందో అది ఎదురుగా సన్నికృష్ట దేశంలో ఉంటుంది తత్ చెప్తే అది పరోక్షం ఉంటుంది ఏతదని చెప్తే కొంచెం దూరంలో ఉంటుంది మనకంటే ఇదమస్తు సన్నికృష్టే సమీపవర్తి చైతద రూపం అధశస్తు విప్రకృష్ట తది పరోక్షే అని వ్యాకరణ నియమం ఉంది ఇదం అనేది ఎదురుగా సమీపంలో ఉంటుంది ఏతదనేది కొద్ది దూరంలో మనకు ఎదురుగానే ప్రత్యక్షంగానే ఉంటుంది కొంచెం దూరంలో ఉంటుంది దానికి ఏతదంటారు ఇక అది అని అన్లంత దూరాన ఉండదు దానికి అదస్ అనే శబ్ద ప్రయోగం చేస్తారు ఇక తద్ అనేది శబ్దము పరోక్షాన్ని బోధిస్తారు ఎక్కడో ఉన్నటువంటి వస్తువును తద్ అని విధంగా బోధిస్తా ఈ విధంగా వ్యాకరణ నియమం ఉంది అందుకని ఇదం అని శబ్ద ప్రయోగం చేసినామంటే ఎదురుగా మనకు సమీపంలో ప్రత్యక్షంగా ఉంది వస్తువు మరి ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్నటువంటి వస్తువు ఏది అని అంటే వెండియా శక్తియా అంటే వెండి లేనే లేదు ఎదురుగా ఎక్కడ ఉంది అక్కడ ఉన్నది శుక్తి అందుకని ఇదంతా శుక్తి అందు ఉన్నది ఆ సుక్తి అంద ఉన్నటువంటి ఇదంతా వెండితో రజతంతో కలిసి ప్రతీత అవుతుంది ఆ ఇధము ఆ వెండితో ఏదైతే సంబంధపడి కలిసి ప్రచేతవుతుందో ఆ సంబంధము ఏదైతే ఉన్నదో అది మిథ్యా అది అనిర్వచనీయంగా ఉత్పన్నమై కనపడుతుంది వెండితో శక్తికి ఏం సంబంధం లేదు కానీ సంబంధం ఉన్నట్టు వలె కనపడుతుంది ఇదం ఇది రజతం అని కనపడుతుంది ఈ సంబంధం ఏదైతే ఉన్నదో ఇది అధ్యాస అయితే ఎక్కడైతే సంబంధ అధ్యాస అవుతుందో అంటే దీనికే సంసర్గాధ్యాస అంటారు సంసర్గం అన్న సంబంధం అన్న పర్యాయ శబ్దాలు ఒకటే అయితే ఎక్కడైతే సంబంధ్యాస అయితుందో అక్కడ సంసర్గాధ్యాస అయితే అయితే ఎక్కడైతే సంసర్గా అవుతుందో అక్కడ దీని యొక్క అనిర్వచనీయ సంబంధం మనకు ప్రతీత అవుతుందో అన్యమ్ నందు అక్కడ పూర్వసిద్ధ వస్తువు యొక్క సంబంధంది అధ్యస్థ వస్తువుతో ప్రతీత అవుతుంది కలిసి ప్రతీత దానియందు సంబంధపడి ఉన్నట్టుగా ప్రతీతవుతుంది అందుకని పూర్వశుద్ధం ఎవరు ఉన్నారు ఇక్కడ శుక్తి ఆ శుక్తిలో ఇదంత ఉన్నది ఆ ఇదంత కల్పితమైనటువంటి రజతంతో కలిసి సంబంధపడి కనపడుతున్నది కాబట్టి సంబంధ అధ్యాస ఆ సంబంధ అధ్యాస కావాలని అంటే మొదలు అధిష్టానము పూర్వశుద్ధం ఉండాలి అది స్వరూపం చేత మొదలే ఉంది శుక్తి స్వరూపం చేత మొదలే ఉంది ఇప్పుడు స్వరూపం చేత అనిర్వచనీయ ఉత్పన్నమే కనిపడడం లే దాని స్వరూపం మొదలై ఉంది కాబట్టి ఇది స్వరూపాధ్యాస కాదు దాని సంబంధంది అధ్యాస అయింది ఇదిగో ఇది సంసారకాధ్యాస అంటారు మళ్ళీ ఒకసారి వినండి ఏ పదార్థముల యొక్క స్వరూపము వ్యవహారికముగానైనా పారమార్థికముగానైనా వ్యవహారికమంటే శుక్తి రహితలు రజ్జ సర్పాదుల లోపల శుక్తి మరియు రజ్జు అనేటువంటి అధిష్టానం ఏదైతే ఉందో అది వ్యవహారిక పదార్థం ఇంకా పరమార్థికంగా చూసుకుంటే ఆత్మ చైతన్యం ఏదైనా ఉండుగాక ప్రథమత సిద్ధించి ఉండ మొట్టమొదల అది అధ్యాస పూర్వమే దాని స్వరూపం సిద్ధమై ఉంది అట్లా ఉండగా పిమ్మట అనిర్వచనీయ సంబంధము ఉత్పన్నమగుణం ఆ పూర్వమే సిద్ధించి ఉన్నటువంటి పదార్థంది కల్పిత పదార్థముతో అనిర్వచనీయ సంబంధం ఉత్పన్నమయ్యి దానితో కలిసి ప్రతీత అవుతుంది జతం అయం సర్ప అహం మనుష్య అహం బ్రాహ్మణ అహం కర్త అహం భోక్త ఈ అహం అనేది ఆత్మ అది పూర్వసిద్ధమే ఉంది ఆ పూర్వసిద్ధమైనటువంటి ఆత్మ యొక్క సంబంధము అనాత్మతో కలిసి ప్రత్యేది అవుతుంది ఆ సంబంధం కూడా అనిర్వచనీయ ఉత్పన్నమై కనపడుతుంది ఎందుకు ఆత్మకు అనాత్మకు ఏం సంబంధం లేదు కదా సంబంధం లేకుండా గానీ సంబంధం ఉన్నట్టు కనపడుతుంది అహం మనుష అంటే ఈ దేహంను పురస్కరించుకొని నేను మనిషిని అంటున్నాడు ఎందుకంటే దేహంది ఎప్పుడు కూడా ఆ అధ్యాస మనకు ప్రతీతి కాదు అధ్యస్థమైతే ఉన్నది దేహము కానీ ఆ దేహం యొక్క అధ్యాస ప్రతీతి కాదు కేవలం దాని ధర్మం ప్రతీతి అవుతుంది ఇంద్రియాలు కానీ దేహము కానీ స్వరూపం చేత అధ్యక్షమయ్యి ప్రతీతి అనుభవం ఎక్కడ లేదు అహం మనుష్య అంటాడు అంటే ఆ దేహం యొక్క ధర్మం మనుష్యత్వం ఆ ధర్మం ప్రతీతి అవుతుంది కానీ అహం దేహ అహం శరీరం అని అనడు ఇదం శరీరం అని ఈ విధంగా ప్రతీతి అంటే ఇది శరీరము లేదా నా శరీరము అని ఈ విధంగా ఇదం ప్రతీతి లేదా మమత్వ ప్రతీతి కానీ కానీ నేను అని ఈ విధంగా అహం ప్రతీతికి శరీరం విషయం కాదు అట్లే ఇంద్రియాలు కూడా నా యొక్క చక్షు అంటాడే గాని నేను చక్షు అని అనడు అహం అధ్యాస కావడం లేదు మమధ్యాస అవుతుంది శరీరం నందు మరి ఇంద్రియాల ఎందు అయితే అక్కడ మరి అవి స్వరూపం చేత అధ్యాస కావడం లేదు స్వరూపం చేత ఉన్నాయి కానీ ప్రతీతి కావడం లేదు ఎందుకు ఆత్మయందు హోనాత్మ స్వరూపం చేత అధ్యాస అయితే కానీ ప్రతీతి అనుభవం అట్లా లేదు కానీ మమ అధ్యాస అవుతుంది ఇంద్రియాల ధర్మాలు అహం అందహ అహం మూక అహం కానహ అహం పంగుహు అని ఇంద్రియ ధర్మాలు అధ్యాస తింటాడు అట్లే శరీర ధర్మాలు మనుష్యత్వం బ్రాహ్మణత్వం ఇవన్నీ శరీర ధర్మాలు అట్లే శరీరంలో ఉన్నటువంటి అహం స్థూల అహం గౌరవ అని ఈ విధంగా స్థూలత్వ ధర్మం కానీ దాని రంగులు వర్ణాలు కానీ ఆరోపించుకుంటాడే కానీ శరీరమును ఆరోపించుకోడు అయితే దానితో పాటు ఆ అనాత్మతో పాటు అహం ప్రతీతికి విషయమైనటువంటి ఆత్మ యొక్క సంబంధము ప్రతీతి అవుతుంది అహం మనుష్య అంటాడు ఆత్మ మనుష పశువా పక్షి దేవుడా రాక్షసుడా ఎవడు ఆత్మ నైవ స్త్రీ నపు మానేశ నైవ యత్ శరీరమాధత్తే తేన తేన సయుజ్యతే ఆత్మ స్త్రీ కాదు పురుషుడు కాదు నపుంసకుడు కాదు ఏ పశు కూడా కాదు మనుష్యో నేవ యక్షో నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రహ నా బ్రహ్మచారి నా బృహీవనస్తో భిక్షురున్న చాహం నిజ బోధ రూప హస్తమలక చరుడవారు నేను మనిషిని కాదు నేను బ్రాహ్మణుణ్ణి కాదు క్షత్రియుణ్ణి కాదు దేవుణ్ణి కాదు యక్షుణ్ణి కాదు రాక్షసు కాదు అని ఈ విధంగా స్వ అంటే ఆత్మకు ఏ విధమైనటువంటి ఆకార వికారాలు లేవు అది దేవ యక్ష గరుడ కిన్నర గంధర్వ మనుష్యాది ఏ జాతికి సంబంధించింది కాదు అయినా కానీ ప్రతీతవుతుంది అహం మనుష్య అంటే ఈ విధంగా అనాత్మతో ఆత్మ యొక్క సంబంధము ప్రతీతవుతుంది అక్కడ ఆత్మ పూర్వసిద్ధమే ఉంది పూర్వసిద్ధమే ఉన్నటువంటి ఆత్మ దాని యొక్క సంబంధము అనాత్మతో కలిసి ప్రతీతవుతుంది ఆత్మకు అనాత్మకు ఏ సంబంధం లేదు లేనిది అనిర్వచనీయంగా ఉత్పన్నమై ప్రతీతవుతుంది ఇది కేవల సంబంధాధ్యాస అంటారు పూర్వసిద్ధమైనటువంటి వస్తువు అది వ్యవహారికంగా ఉండవచ్చు పారమార్థికంగా ఉండవచ్చు ఎట్లున్నా కానీ దానిది అనిర్వచనీయ సంబంధము అదృష్ట పదార్థంతో గనక కనిపడినట్లయితే అక్కడ అది సంసర్గాధ్యాస మనబడును ఎట్లు దృష్టిస్తున్నాడు ముఖం నందు దర్పణం యొక్క ఏ సంబంధమును లేదు అర్ధమునకు మరి ఏ సంబంధం లేదు అది ఎక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది మన గ్రీవస్థ ముఖం ఇక్కడ ఉంది అర్థం అక్కడ ఉంది దానికి ముఖానికి ఏం సంబంధం లేదు అయినా కాని ముఖర్పణములు రెండును వ్యవహారికములే ముఖము వ్యవహారికమే ఉన్నది దర్పణం కూడా వ్యవహారికము అచ్చట దర్పణ మందు ముఖం యొక్క సంబంధం తో దర్పణంతో ముఖం సంబంధపడి ఉన్నట్టుగా ప్రతితే అవుతుంది ఈ సంబంధము అనిర్వచనీయంగా ఉత్పన్నమై ప్రతితే అవుతున్నది వాస్తవంగా లేదు దర్పణానికి ముఖానికి ఏ సంబంధం లేదు అయినా కానీ దర్పణంతో ముఖం సంబంధము పడి ఉన్నట్టుగా మనకు ఆ దర్పణస్తత్వ రూపం చేత దర్పణంలో ఉన్నట్టుగా దర్పణంతో సంబంధపడి ఉన్నట్టుగా మనకు ప్రతిబింబము తోస్తుంది ఇది సంబంధాధ్యాస కావున అనిర్వచనీయ సంబంధం ఉత్పన్నమైనది అట్లే అనేక స్థలముల సంబంధాలు వ్యవహారికములుగా ఉన్నవి అవాటి సంబంధములను సంబంధ జ్ఞానములను ఎందుకంటే అర్థాధ్యాస జ్ఞానాధ్యాస రెండు కూడా అధ్యాసనే కాబట్టి సంబంధము సంబంధం యొక్క జ్ఞానము రెండు కూడా అన్ని రోజున వాటిని సంసార గ్యాసం అట్లే ఇప్పుడు దృష్టాంతం చెప్పాడు దృష్టాంతంలో అనుభవం చేయాలి కదా చేతనం యొక్క అభ్యాసము అహంకారం లేదు చేతనానికి అహంకారానికి కానీ దేహాదులకు కానీ ఏమైనా సంబంధం ఉందా ఎందుకు అవి లేనేలేవు లేని పదార్థాలకు ఉన్న పదార్థాలకు ఏం సంబంధం సంబంధం చెప్పాలన్నా భేదం చెప్పాలన్నా సదృశ్యం చెప్పాలన్నా అభావం చెప్పాలన్నా రెండు పదార్థాలు ఉండాలి సంబంధం చెప్పాము అనుకోండి ఇప్పుడు ఒక టేబుల్ ఉన్నది ఆ టేబుల్ పైన మనం ఒక మొబైల్ పెట్టాము అదొక పదార్థం ఉన్నది ఇదొక పదార్థం రెండు విద్యమానం ఉన్నాయి ఒక దాని ఎందుకంటే పెడితే అన్నింటికి సంబంధం సంయోగ సంబంధం చెప్పడానికి వస్తుంది భేదం చెప్పాలన్నా కానీ ఒక ఘటం ఉన్నది ఒక పటం ఉన్నది ఘట పటోనా పట ఘటోనా ఘటమంటే పటము కాదు పటం అంటే ఘటము కాదు అని రెండిట్లో భేదం చెప్తున్నాము ఎందుకు దానియందు ఇది లేదు దీనియందు అది లేదు ఘటముతో అభేద సంబంధము పటమునకు లేదు పటముతో అభేద సంబంధం ఘటమునకు లేదు అంటే అభేదం యొక్క నిషేధం అంటే భేదం అంటే భేదం చెప్పాలంటే రెండు వస్తువులు ఉన్నాయి అక్కడ అనుయోగ్య ప్రజ అట్లే చెప్పాలన్నా కానీ దీనివల్ల అది ఉన్నది దానివల్ల ఇది ఉన్నదని చెప్పేటప్పుడు అది ఇది రెండు ఉండాలి కదా అక్కడ చంద్రముఖి అన్నప్పుడు చంద్రుడు ఒకడు అనేవాడు ఉండాలి ఇక్కడ ముఖం అనేది ఒకటి ఉండాలి వాటిలో ఉన్నటువంటి సాదృశ్యం ఉంటే అప్పుడు చెప్పడానికి వస్తాయి సాదృశ్యం రెండు వస్తువులు ఉండాలి కదా సాదృశ్యం చెప్పాలంటే ఒకే వస్తువు నాకు చెప్పడానికి రాదు భూతలే ఘటో నాస్తి అని చెప్పాలంటే అక్కడ దేనిది అభావం ఉన్నది అని చెప్తున్నావు అని అపేక్ష ఘటం యొక్క అభావం ఉన్నదని చెప్పాలి అక్కడ అంటే ఘటం యొక్క ప్రతి యొక్క అపేక్ష ఉంది కాబట్టి రెండు వస్తువులు ఉండాలి సంబంధము భేదము సాదృశ్యము మరి అభావం చెప్పాలంటే కూడా రెండు వస్తువులు ఉండాలి మరి ఇప్పుడు అనాత్మతో ఆత్మకు సంబంధం చెప్పాలంటే అనాత్మ కూడా ఉండాలి కదా మరి ఉందా లేనే లేదు అత్యంత అభావం అయినా కూడా ఆ లేనటువంటి అహంకారాదుల చేత చేతనం యొక్క సంబంధము ప్రతీతి అవుతుంది అహంకారం నందు తోస్తుంది ఆత్మ చేతనము ఏదైతే ఉన్నదో దాని యొక్క సంబంధము అహంకారం నందు తోస్తుంది చేతనం యొక్క సంబంధము ప్రతీతి అవుతుంది కానీ చేతనము స్వరూపం చేత అహంకారం నందు అధ్యాస కావడంలే ఎందుకు అది పూర్వసిద్ధ వస్తువు కదా పరమార్థిక వస్తువు అధ్యాస కాకపురవమే చేతనము విద్యమానమై ఉంది వాటి పూర్వసిద్ధమైనటువంటి వస్తువుది స్వరూపం చేత అధ్యాస కాదు మరే మనగా సంబంధ అధ్యాస అయితే దాని సంబంధము అధ్యస్థ వస్తువుతో కలిసి ప్రతీతి అవుతుంది ఏ విధంగా ఇప్పుడు మనం దృష్టాంతంలో చెప్పుకున్న ప్రకారంగా ముఖానికి దర్పణానికి ఏ సంబంధం లేదు కానీ సంబంధము అనిర్వచనీయంగా ఉత్పన్నమై ముఖం దర్పణంతో సంబంధపడి ఉన్నట్టుగా ప్రతీతి అవుతుంది ఆ సంబంధంది అధ్యాస ఎందుకు ముఖం పూర్వమే ఉంది కాబట్టి ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా గానీ ఆ సంబంధంది అధ్యాస ఉంది అట్లే చేతనము పూర్వసిద్ధమున్నది అహంకారాదులతో దాని యొక్క సంబంధము ప్రతీతి అవుతున్నది కాబట్టి చేతనం స్వరూపము చేత అధ్యాస కావడం లేదు చేతనము పారమార్థికము దాని సంబంధ అధ్యాసము అహంకారము అను ఎందుకంటే ఆత్మలో ఆత్మత్వము చేతనత్వము ఇవి ఆత్మీయంగా ఉంటాయి అహంకారాదుల్లో లేవు కదా ఎందుకు అవి అనాత్మ కదా అనాత్మ ఏందో ఆత్మత్వం ఎట్లా ఉంటుంది లేదు అయినా కానీ అహంకారాదుల్లో ఆత్మత్వ ప్రతీతి అవుతుంది బుద్ధే ఆత్మ అని అంటారు కదా క్షణిక విజ్ఞానవాదులు బుద్ధి ఆత్మ అంటారు కొందరు చారువాకులు ఇంద్రియాల ఆత్మ అంటారు ఇంకొక మరికొందరు చారువాకులు దేహమే ఆత్మ అంటారు ఈ విధంగా ఆత్మత్వము ఈ దేహాదుల్లో లేదు అయినా కాని వాస్తవమైనటువంటి చేతనంలో ఉన్నటువంటి ఆత్మత్వము అనాత్మైనటువంటి అహంకారదు ప్రతీత అవుతుంది అయితే ఆ ఆత్మత్వము కూడా కాదు ఆత్మత్వం యొక్క సంబంధం ప్రతీత అవుతుంది ఎందుకు నివృత్తి అయిన తర్వాత ఆత్మత్వం ఆత్మీయంగా ఉంటుంది దాని సంబంధం యొక్క అధ్యాస అవుతుంది అది చెప్పాడు దాని సంబంధ అహంకారం మందు ఆత్మత్వము చేతన మందు ఉన్నది లేదు చేతనం కానీ అహంకారం నందు ప్రతీతి అవుతుంది అంటే స్వరూపం చేతన కాదు ఆత్మయందు ఆత్మత్వము స్వరూపం చేత ఉంది కానీ దాని యొక్క సంబంధం ఇది అహంకారంలో ప్రతీతి అవుతుంది అయితే అహంకారం నందు చూస్తున్నది ఏది ఆత్మత్వం దీనివలన ఆత్మ యొక్క తాదాత్మము చేతనం కలదై అహంకారం నందు చూస్తున్నది ఆత్మ యొక్క ఆత్మత్వము తాదాత్మ సంబంధం చేత ఎక్కడ ఉంది ఆత్మయందే ఉంది ఆత్మయందు ఉన్నటువంటి తాదాత్మను చేతనం నందు ఉన్నటువంటి చా తాదాత్మను అహంకారం నందు పోస్తుంది ఆ అహంకారం అంటే బుద్ధియే ఆత్మ అంటాడు దేహమే ఆత్మ అనేవాళ్ళు చారువాకులు ఉన్నారు ఇంద్రియాల ఆత్మ అనేవాళ్ళు చారువాకులు ఉన్నారు మనస్సు అనేత్మ అనేటువంటి వాళ్ళు చారువాకుల ప్రకారాంతరం ఈ విధంగా అనేక అనేక రకాలుగా ఆత్మభ్రాంతిని పొందుతున్నారు అథవా లేక ఆత్మయందుగల తాదాత్మ్య అనిర్వచనీయ సంబంధం అహంకారం నందు ఆత్మలో ఉన్నటువంటి ఆత్మత్వము అహంకారం నందు ప్రతీతవుతుంది అని ఒక రకంగా చెప్పాడు మళ్ళీ నువ్వు చెప్తున్నాడు అంటే ఆత్మత్వము అహంకారములో గనక అధ్యస్థమైతే ఆత్మత్వం కూడా కల్పితమైపోతుంది కానీ ఆత్మత్వం కల్పితమా కాదు అందువల్ల ఆ ఆత్మత్వం యొక్క తాదాత్మ సంబంధం అనిర్వచనీయం చేత అహంకారం నందు ప్రతీతవుతుంది తాదాత్మ సంబంధము ఆత్మయందే ఉంది ఆత్మత్వం యొక్క చేతనత్వం యొక్క తాదాత్మ సంబంధం చేతనం నందే ఉంది ఆత్మయందే ఉంది కానీ ఆ సంబంధం యొక్క అనిర్వచనీయ ఉత్పత్తి అనాత్మయందు అయ్యి అనాత్మయందు ఆత్మత్వ భ్రాంతి అవుతుంది అని ప్రకారాంతరం చెప్పాడు అయితే ఆ సంబంధం యొక్క అధ్యాస అయితుందని అంటే సంబంధము కల్పితం కాదు సంబంధం ఎక్కడ ఉండదు అక్కడే ఉంటుంది ఈ విధంగా దాసాని పుష్పమునందు సమవాయ సంబంధం చేత రక్తిమా అంటే ఎరుపు వర్ణం ఉన్నది ఎందుకంటే ఎరుపు వర్ణం అనేది గుణము దాసాని పుష్పం అనేది ద్రవ్యము ద్రవ్యమునకు గుణమునకు సమవాయ సంబంధం ఉంటుంది నిత్య సంబంధం ఎందుకంటే విడదీయరాని సంబంధం కదా ఆ ఎరుపును పుష్పం నుంచి మనం వేరు చేయడం అందుకని నిత్య సంబంధం సమవాయం అని చెప్పి ఆ రంగుకు మరి దాసాని పుష్పమునకు గుణ గుణికి సమవాయ సంబంధం ఉంటుంది చెప్తారు నై అయితే ఆ రంగు సమవాయ సంబంధం చేత పుష్పం నందు ఉంది కానీ స్ఫటికము నందు తాదాత్మ సంబంధమై ఉన్నట్టు కనపడుతుంది ఆ స్ఫటికం రక్తము సమవాయ సంబంధం చేత ఉన్నట్టు వరే కనపడుతుంది స్ఫటికం రక్తం ఉన్నది అన్నట్టుగా కనపడుతుంది స్ఫటికం నందు ఆ రంగు యొక్క సంబంధం ఉందా వాస్తవంగా ఆడ రంగే లేదు రంగే లేకపోతే రంగు సంబంధం ఎలా ఎట్లా ఉంటుంది అక్కడ లేదు కానీ ఆ సంబంధం యొక్క అధ్యాస స్ఫటికం మనకు కనపడుతుంది అయితే మనకు వస్తుస్థితి తెలిసింది వాస్తవంగా స్ఫటికం ఎరుపు వర్ణం ఉండదు అని తెలిసింది అధ్యాస నివృత్తి అయింది నివృత్తి అయిన తర్వాత ఇప్పుడు ఆ దశని పుష్పంలో ఉన్నటువంటి ఆ రంగుకు ఏదైతే సమవయ సంబంధం ఉన్నదో ఆ సంబంధం నివృత్తి అవుతుందా అట్లే ఉంటుంది రంగు అట్లే ఉంటుంది రంగు యొక్క సంబంధం కూడా అట్లే ఉంటుంది సంబంధం నివృత్తి ఆ సంబంధం యొక్క అధ్యాసం ఏదైతే అయ్యిందో అది నివృత్తి అయింది సంబంధం అట్లే ఉంది అట్లే చెప్తున్నాడు ఇక్కడ ఆత్మయ్యో ఆత్మత్వం తాదాత్మ సంబంధంతో ఉంటుంది ఆ తాదయాత్మ సంబంధం యొక్క అనిర్వచనీయ ఉత్పత్తి అయ్యి అహంకారం నందు ప్రతీతవుతుంది ఆ అనిర్వచనీయ సంబంధము నివృత్తి అవుతుంది కానీ వాస్తవంగా ఏదైతే ఆత్మయందు తాదాత్మక సంబంధం ఉన్నదో ఆత్మత్వము అది మాత్రం అట్లే ఉంటుంది అది నివృత్తి కాదు అని చెప్పడానికి ఈ అథవా అని చెప్తున్నాడు అథవా ఆత్మయందుగల తాదాత్మ్య అనిర్వచనీయ సంబంధము అహంకారం ఉన్నది కావున చేతనం పూర్వసిద్ధం ఆ పూర్వసిద్ధమైనటువంటి చేతనంది అనాత్మ ఎందు దాని సంబంధం యొక్క అధ్యాస అవుతుంది ఒకవేళ అధ్యాస నివృత్తి అయింది అనుకో ఆ అనిర్వచనీయ సంబంధమే నివృత్తి అవుతుంది కానీ చేతనము నివృత్తి కాదు ఎందుకు కల్పితం కాదు కావున చేతనము కల్పితం కాదు అయితే చేతన తాదయాత్మ సంబంధము కల్పితం అనాత్మతో చేతనం యొక్క ఏదైతే తాళాత్మ సంబంధం ప్రతీతి వాస్తవంగా అనాత్మకు ఆత్మకు ఏ సంబంధం లేదు కానీ సంబంధం ఉన్నట్టు వలే కనపడుతుంది ఆ సంబంధము ఏదైతే ఉన్నదో అది కల్పి కల్పిత తాదాత్మిక సంబంధము వాస్తవం కాదు అందుకని ఆ సంబంధం ఏదైతే కల్పితము ఈ ప్రకారంగా పూర్వసిద్ధ వస్తువు పారమార్థికము కానీ ఉండని దాని ఎందు ఏదైతే అధ్యస్తమై ప్రతీతి అవుతుందో దానితో పూర్వసిద్ధ వస్తువుది సంబంధ్యాస అవుతుంది ఆ సంబంధం కల్పితము దీనికి సంసర్గాధ్యాస అంటారు ఇక పూర్వమే అప్రసిద్ధమైనటువంటి అవిద్యమాన వస్తువు స్వరూపం చేత గనక ప్రతీయమానం అయితే అది స్వరూపాధ్యాస అంటారు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి స్వరూపాధ్యాస దేనికంటారు సంసర్గాధ్యాస దేనికంటారు ఈ రీతిగా ఎచ్చట పారమార్థిక పదార్థం యొక్క అభావము కలదయి దాని ప్రతీతి ఎత్తట కలుగుతున్నదో అచ్చట పారమార్థిక పదార్థం యొక్క అనిర్వచనీయ సంబంధము వ్యవహారిక పదార్థమునందు ఉత్పన్నమవుతున్నది ఇప్పుడు మనం చెప్పుకున్నదే మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు శుక్తి యందు వాస్తవంగా లేదు అత్యంత అభావం ఉండి కూడా దాని రజతము ప్రతీతి అవుతున్నది అది స్వరూపాధ్యాస ఇక ఆ కల్పితమైనటువంటి పదార్థం రజతం ఏదైతే ఉన్నదో అక్కడ శుక్తి కూడా లేదు కానీ శుక్తి యొక్క సంబంధం అందులో ప్రతీతి అవుతున్నది ఈ విధంగా అన్యోన్యాధ్యాస స్వరూపము సంసార్గము రెండు ఉన్నాయి అయితే పూర్వ అప్రసిద్ధ వస్తువు స్వరూపం చేత ఏదైతే అధ్యాసం అవుతుందని చెప్పుకుంటున్నామో అక్కడ స్వరూపాధ్యాస ఉన్నది మరియు సంసార్గాధ్యాస కూడా ఉన్నది అనాత్మది ఆత్మీయను చెప్పినప్పుడు కానీ లేదా పూర్వశుద్ధ పదార్థం అప్రసిద్ధ పదార్థములు చెప్పేటప్పుడు కానీ ఏ విధంగా శుక్తి ఎందు రయతము రయతం చేత అక్కడ లేదు అంటే స్వరూపం చేత అనిర్వచనీయంగా ఉత్పన్నమవుతుంది మరి ఉత్పన్నమయ్యి కూడా రయతముతో సంబంధమై ఉన్నట్టుగా ప్రతీతి కాబట్టి దాని సంబంధం కూడా అధ్యాసనే రయతము స్వరూపం చేత అధ్యాసనే దానిది శుక్తితో సంబంధం ఏదైతే ప్రతీత అది కూడా అధ్యాసనే అందుకని స్వరూపాధ్యాస సంబంధాధ్యాస రెండు ఉన్నాయి దాని కానీ శుక్తిది మాత్రం కేవలం సంబంధాధ్యాసం ఎందుకు స్వరూపం చేత మొదలె ఉంది కదా స్వరూపం చేత అధ్యాస కాదు స్వరూపం చేత పురోసిద్ధమే ఉంది కాబట్టి ఆ పురోసిద్ధమైనటువంటి శుక్తిది దాని సంబంధంది మాత్రం అధ్యాస అవుతుంది ఈ విధంగా సంబంధాధ్యాస సంసార్గా చెప్పుకున్నాము ఎత్తట పారమార్థిక పదార్థము యొక్క అభావము కలదయ్యి దాని ప్రతీతి ఎచ్చట కలుగుచున్నదో అచ్చట పారమార్థిక పదార్థము యొక్క అనిర్వచనీయ సంబంధము వ్యవహారిక పదార్థం అందు ఉత్పన్నది ఇప్పుడు దేహాదులు ఉన్నాయి ఆత్మ ఉంది రెండు పదార్థాలు ఉన్నాయి అనుకోండి ఈ దేహాదులు ఏవైతే ఉన్నాయో వాటి అందు పారమార్థిక అంటే చేతనము అభావం అనాత్మ అంటే ఆత్మ కాదు కదా ఆ అనాత్మ యందు ఆత్మ యొక్క అభావం ఉన్నది ఆత్మ పారమార్థిక పదార్థం ఉన్నది మరియు దేహాదులు వ్యవహారిక పదార్థాలు ఉన్నాయి పారమార్థిక పదార్థం యొక్క అభావం కలది ఏది దేహాదులు అనాత్మ పారమార్థిక పదార్థం యొక్క అభావం ఉన్నాయి దాన్ని ప్రతీతి ఎచ్చట కలుగుతున్నదో అచ్చట పారమార్థిక పదార్థం యొక్క అనిర్వచనీయ సంబంధం పారమార్థిక అభావం ఉన్నది అనాత్మయో ఆత్మది మరి దాని ప్రతీతి అంటే ఆ పారమార్థిక పదార్థం యొక్క ప్రతీతి ఎచ్చట కలుగుతున్నదో అంటే అనాత్మైనటువంటి వ్యవహారిక దేహాదుల్లో ఏదైతే ప్రతీతి అవుతున్నదో అచ్చట ఈ పారమార్థిక వస్తువు ఆత్మది దాని యొక్క అనిర్వచనీయ సంబంధము ఆ వ్యవహారికమైనటువంటి దేహాదుల్లో అహంకారదుల్లో అనిర్వచనీయంగా ఉత్పన్నీ కనపడుతుంది అక్కడ ఆ సంబంధము అనిర్వచనీయంగా ఉత్పన్నమయ్యి ప్రతీతి అవుతుంది ఆ సంబంధం యొక్క జ్ఞానము కూడా అనిర్వచనీయంగా ఉత్పన్నమయ్యి కనపడుతుంది సంబంధము సంబంధం యొక్క జ్ఞానము అంటే అర్థాధ్యాస జ్ఞానాధ్యాస రెండు కూడా అక్కడ అవుతున్నాయి తద్ జ్ఞానమును అంటే ఆ సంబంధం యొక్క జ్ఞానము కూడా అనిర్వచనీయంగానే ఉత్పన్నమవుతున్నది అనిర్వచనీయంగా ఉత్పన్నమై కనపడినది ఇక వ్యవహారిక పదార్థం యొక్క అభావము కలుగగా ఎచ్చట తోచుతున్నదో అచ్చట అనిర్వచనీయముగానే సంబంధి ఉత్పన్నము అవుతున్నది సంబంధి యొక్క జ్ఞానమును అనిర్వచనీయమే ఆత్మయందు వ్యవహారికమైనటువంటి దేహాదుల యొక్క అభావమున్నది అభావము ఉండి కూడా ఆ ఆత్మయందు అనిర్వచనీయంగా ఈ దేహాదులు ఉత్పన్నమయ్యి కనపడుతున్నాయి సంబంధి ఎవరు అనాత్మ దాని యొక్క అనిర్వచనీయ ఉత్పన్నమైంది మరి సంబంధం యొక్క జ్ఞానము కూడా అనిర్వచనీయంగా ఉత్పన్నము అవుతుంది కొన్ని చోట్ల ఏంటో సంబంధం మాత్రమును సంబంధం యొక్క అనిర్వచనీయ జ్ఞానమును ఉత్పత్తి అవను కొన్ని చోట్ల వస్తువు స్వరూపము చేత ఉత్పన్నమీ దాని సంబంధం కూడా ఉత్పన్నమవుతుంది మరి ఆ వస్తువు యొక్క జ్ఞానం కూడా ఉత్పన్నమవుతుంది అనిర్వచనీయ వస్తువు వస్తువు యొక్క సంబంధము ఆ వస్తువు యొక్క జ్ఞానము సంబంధ జ్ఞానము ఇట్లా సంబంధ సహిత సంబంధి కొన్ని చోట్ల సంబంధ మాత్రం అధ్యాసం కొన్ని చోట్ల ఏందో సంబంధ మాత్రమును సంబంధం యొక్క అనిర్వచనీయ జ్ఞానమును ఉత్పన్నమైంది ఆత్మది అనాత్మయ సంబంధం మాత్రము అనిర్వచనీయంగా ఉత్పన్నమయ్యి సంబంధ జ్ఞానం కూడా అనిర్వచనీయమై కనపడుతుంది ఇక ఆ అనాత్మది ఆత్మ చెప్తే స్వరూపము చేత అనిర్వచనీయంగా సంబంధీ ఉత్పన్నమవుతుంది సంబంధి జ్ఞానము కూడా ఉత్పన్నమవుతుంది ఈ ప్రకారంగా కేవలం సంబంధ అధ్యాస సంబంధ సైతం సంబంధి ఈ విధంగా పరస్పరం అవుతుంది సకల అధ్యాసల ఇక్కడ అక్షరాలు వెనుక ముందు పడ్డాయి సకల అధ్యాసాల అధ్యస్తముల యొక్క విషమ సత్తయే అనిర్వచనీయ సత్తయగును ఎక్కడెక్కడ అధ్యాస అయినా గాని అధిష్టానం కంటే అధ్యస్థ వస్తువు యొక్క విషమ సత్త గలది ఉంటుంది అధిష్టానం కంటే భిన్న సత్త గలది విషమ సత్త గలది అవభాసం ఏదైతే అని చెప్పుకుంటూ వచ్చాం కదా ఎక్కడెక్కడ అధ్యాస అయినా కానీ అక్కడ సకల అధ్యాసలు అయ్యందు యొక్క విషమ సత్తయే అనిర్వచనీయ సత్త అధ్యస్థం యొక్క విషమ సత్తా అధిష్టానం కంటే విషమ సత్త ఉంటుంది ఒకవేళ వ్యావహారికమైనటువంటి రజవాదుల్లో సర్ప రజతాదులు గనక ప్రతీతయితే అక్కడ కూడా రజతం ప్రాతిభాషిక సత్తా మరియు శుక్తి వ్యవహారిక సత్తా విషమ సత్త ఉంది భిన్న సత్త ఉంది అట్లే ఆత్మది పారమార్థిక సత్త ఉన్నది అనాత్మైనటువంటి దేహాదులది ప్రపంచమంతా వ్యవహారిక సత్త ఉన్నది ఇక్కడ కూడా విషమ సత్తానే ఉంది భిన్న సత్తనే ఉంది అందుకని ఎక్కడెక్కడ అధ్యాస అయినా గాని అక్కడ అధ్యస్థ పదార్థములకు మరి అధిష్టానానికి విషమసత్త ఉంటుంది అని తెలుసుకోవాలి ఆత్మాధ్యాసము అనాత్మయందు కలుగునే అచ్చటను అధిష్టాన అనాత్మ వ్యవహారికమే యగుణం అనాత్మ ఎందు చెప్పినప్పుడు అక్కడ అధిష్టానం ఎవరైంద్రు ఆధారము అనాత్మ అందుకని అనాత్మ అధిష్ఠానమైంది ఆ అధిష్టానం వ్యవహారికమున్నది అయితే అధిష్టానం వ్యవహారికం ఉన్నది కదా మరి దానికంటే భిన్న సత్త ఉండాలి కదా అంటే భిన్న సత్త ఉన్నది అనాత్మ వ్యవహారిక సత్త గలన ఉన్నది ఆత్మ పారమార్థిక సత్త గలన ఉన్నది భిన్న సత్త అయితే ఉంది కానీ ఆత్మ అధ్యస్థం కాదు అధ్యస్థము ఆత్మ కాదు ఆత్మ అధ్యస్థం అని చెప్పడానికి వెళ్ళేది ఎందుకు అది పూర్వశుద్ధ పదార్థమే కాబట్టి దాని స్వరూపం చేత అధ్యస్థం కాదు తన సంబంధం అధ్యస అవుతుంది కావున ఆత్మ యొక్క సంబంధము అనాత్మయము అధ్యస్థము ఆత్మ అధ్యస్థం కాదు కావున అది అనిర్వచనీయం ఏది ఆ ఆత్మ యొక్క సంబంధము ఏదైతే అనాత్మయ అధ్యస్థమే ప్రతీతి ఆ సంబంధం అనిర్వచనీయం ఆత్మ అనిర్వచనీయం కాదు అధ్యస్థము కూడా కాదు ఎందుకు అది పూర్వసిద్ధమే ఉంది అనిర్వచనీయం దేనికంటారు సదసత్ విలక్షణమును అనిర్వచనీయమందురు సత్కంటే విలక్షణము అసత్ కంటే విలక్షణము ఏది ఉంటుందో అది అనిర్వచం అంటే ఏమని తెలుసుకుంటారు మీరు సత్కంటే విలక్షణము అసత్తు అసత్ విలక్షణము సత్తు ఇట్లా ఉన్నది ఏదో అది అనిర్వచనీయము అని ఈ విధంగా తెలుసుకోకండి మరే మనగా లక్షణం ఏంది అసత్ యొక్క లక్షణమేంది మొదలు లక్షణాన్ని విచారించ బాధ రాహిత్యం సత్యత్వం లేదా త్రైకాలిక ఆ బాధ్యత్వం సత్యత్వం ఇది సత్య యొక్క లక్షణం ఇక స్వరూపహీనుకు అసత్కయ్యే స్వరూపమే దీనికి లేదు అది అసత్ పదార్థం అంటారు అయితే సత్యత్వం త్రైకాలిక ఆ సత్యత్వం అని ఏదైతే చెప్పుకున్నామో ఇది ఎక్కడుంది ఈ సత్యత్వము ఈ లక్షణము ఎక్కడ కూర్చుంటుంది ఆత్మ ఎందుకు కూర్చో అందుకు ఆత్మ మూడు కాలాల్లో బాధ కాకుండా ఉంటుంది కాబట్టి త్రైకాలిక అబాధ్యత్వం అనేది లక్షణము ఆత్మ ఎందు అనుభవిస్తుంది కాబట్టి ఆత్మ సత్యం ఇక స్వరూపహీనమునకు అసత్వందురు దీనికి స్వరూపమే లేదు అది అసత్వం ఏ విధంగా అంటే వంధ్యాశతుడు వంధ్యాశ్వతునికి ఏమైనా స్వరూపం ఉందా బాబా స్వరూపం అంటే కనపడాలి కదా ఎక్కడైనా ఎవరికైనా ఏ కాలంనందైనా ఏ యుగమున్నదైనా వంధ్యాశతుడు ఎవరికైనా కనపడ్డా లేడు కదా శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప అని అంటూ యోగ శాస్త్రకారులు అసత్ వస్తువు యొక్క నిర్వచనం చేశాడు శబ్ద జ్ఞానానుపాతి మనము శబ్దాన్ని ప్రయోగం చేస్తున్నాము ఆ శబ్దాన్ని ఆ వస్తువు యొక్క బోధ అవుతుంది కానీ వస్తువు లేదు చూడు వంధ్యాసుడు అంటే మీకు జ్ఞానం అయిందా లేదా అయిందా లేదా అయింది కదా ఎందుకు మనం వ్యవహారంలో సుతుడు అంటే కుమారుడు కొడుకు అనేది వ్యవహారంలో ప్రసిద్ధం ఉంది కదా ఒక ఆయన తండ్రి ఉన్నాడు ఆయనకు కొడుకు ఉన్నాడు ఎందుకంటే ప్రతి శరీరం కూడా ఒక శరీరానికి పుట్టిందే కదా అందుకని ప్రతి కొడుకు సుతుడు అనేది అనుభవం ఉంది మరియు వంద్య అంటే గుడ్రాలు సుతులు లేనటువంటి స్త్రీ వంద్య అనబడుతుంది ఇది కూడా ప్రసిద్ధం లోకంలో అందువల్ల ఈ వంద్య అనే శబ్దానికి అర్థం కూడా మనకు తెలుసు సుతుడు అనేటువంటి శబ్దానికి కూడా అర్థం మనకు తెలుసు కాబట్టి వంద్యా సుతుడు అనగానే వెంటనే మనకు జ్ఞానం అవుతుంది కానీ వస్తు శూన్య వస్తువు లేదు ఎందుకంటే సుతుడు అన్యత్ర ఉన్నాడు వంద్య కూడా అన్యత్ర ఉంది కానీ వంద్య సుతుడు ఎక్కడ లేడు కొడుకులు ఉన్నారు అందరు కొడుకులే కదా జన్మించినటువంటి పతివాడు కూడా ఒకళ్ళకు కొడుకే కదా సుతుడు ఉన్నాడు వంద్య కూడా ఉన్నది కానీ రెండింటి యొక్క తాదాత్మ్యం ఎక్కడ లేదు ఆ వంద్యకే కొడుకు ఉండుట ఏ కాలంలో ఎక్కడ ఎవరికి కూడా గోచరించలే ఆకాశపుష్పము శశిశృంగము అంటే కుందేలు కొమ్ము మరియు నరశృంగము మనుషులకు కొమ్ములు ఉంటాయి ఎక్కడైనా మనుషులకు కానీ గాడిదులకు కానీ గుర్రాళ్ళకు కానీ ఎలుకలకు కానీ కొమ్ములు ఉంటాయా ఎక్కడ ఉండవు అట్లే కూర్మ రోమము అంటే తాబేలకు వెంట్రుకలు ఉంటాయా ఉండవు అత్యంత అసత్తున్నాయి అట్లా వంధ్యాసుడు అత్యంత అసత్తున్నాడు ఎందుకని శబ్ద జ్ఞానానుపాతి అంటే శబ్దజ్ఞానం అయితే అవుతుంది కాని వస్తు శూన్య వస్తువు లేదు దానికి వికల్పం యోగ పరిభాషలో చెప్పాడు ఇక్కడ అసత్ అంటున్నాం మనం అయితే ఆ అసత్ పదార్థానికి స్వరూపమే లేదు మరి ఆ స్వరూపమే లేనటువంటి అసత్ పదార్థం విలక్షణము అని చెప్పినప్పుడు స్వరూపము గలది అని చెప్పినట్లయింది అసత్ అంటే స్వరూపహీనము అసత్ విలక్షణం అంటే స్వరూపము గలది అని చెప్పినట్లయింది ఇక సత్ అంటే బాదరాహిత్యం. రాహిత్యం అంటే త్రైకాలిక ఆ సత్యత్వం అని చెప్పినాం కదా మరి సత్ యొక్క లక్షణం తెలిసింది మనకు మూడు కాలాల్లో ఉండేది సత్ సద్విలక్షణం అంటే బాధగుటకు యోగ్యమైనటువంటిది సద్విలక్షణము ఎందుకని సత్ విలక్షణం అంటే బాధ యోగ్యము అసత్ విలక్షణం అంటే స్వరూపము గలది ఇట్లాంటి ఏ పదార్థం ఉన్నదో అది అనిర్వచనీయం ఉదాహరణకు రజ్జు సర్పము అది బాధ ఒకటకు లేదా ఎందుకు అధిష్టాన జ్ఞానం అయితే అది బాధ కదా నిత్యత్వ నిశ్చయం కదా బాధవుటకు యోగ్యం మరి పూర్తిగా దానికి అనిర్వచనీయ స్వరూపం ఉత్పన్నమే కనపడుతుంది వంద్యాసూతం లాగా శస్య శృంగం సర్పం కనపడుతుంది అందువల్ల అసత్కంటే విలక్షణము స్వరూపం గలదై ఉన్నది ఆ సర్పము మరి సత్కంటే విలక్షణము బాధ ఒకటకు యోగ్యమై కూడా ఉన్నది అందుకని ఆ సర్పము అనిర్వచనీయము అట్లే ఈ జగత్తు ఈ జగత్ కూడా అధిష్టాన జ్ఞానం తర్వాత అంటే బ్రహ్మాత్మకత్వ విజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఈ జగత్తు బాధ మరి వంద్యాసూతం లాగా స్వరూపం లేనిదా లేదు చక్కగా కనపడుతున్నది ప్రత్యక్షాది ప్రమాణాల చేత గోచరిస్తున్నది అర్థక్రియ కార్యత్వం కలుగుతున్నది సకల వ్యవహారాలు సిద్ధిస్తున్నాయి అందుకని వంద్యాశం లాగా లేనిది కాదు స్వరూపం ఉంది అంత మాత్రం చేత సత్యం కూడా కాదు ఎందుకు జ్ఞానం చేత బాధ కూడా అవుతుంది అందుకని ఈ జగత్తు ఈ దేహాదిగా ప్రపంచము అంటే ఆత్మ భిన్నంగా ఏది చెప్పినా ఆ దానికే మిథ్యా అన్నం దానికే అధ్యాస అన్నం దానికే కల్పితం విపర్యాసమన్నాం ఈ విధంగా చెప్పినాం ఈ ప్రకారంగా సదసద్విలక్షణమును మందురు అని తెలుసుకున్నాం హరి ఓం గచ్చు సహనో సహర్యం గరవాహై తేజస్వి నావీ తమస్ మా విద్షావై ఓ శాతి శాంతిశాంతి